అంతకంటే దానం చేయగలుగుతామా దధిచి తన యొక్క శరీరంలో ఉన్న ఎముకలని ఆయుధాల కోసం దేవతలకు ఆయుధాల కోసం కావాలి అంటే అప్పటికప్పుడు యోగాగ్ని సృష్టించుకుని శరీరాన్ని దగ్ధం చేసి ఎముకలను దానం చేశాడు బలిసిబి దీచుల కంటే మనం ఎక్కువ దానం చేయగలుగుతామా వారిని తలిచేవారే లేరు నేడు భూమండలంలో మరి యశక్కాములై యశక్కాయులై ఉన్నారని అనటంలో ఎంతకాలం తలుస్తారు వారిని ఆలోచించి చూడాల కాబట్టి జాగ్రత్తగా విచారణ చేయి ఎక్కడా ఆహాన్ని మిగుల్చుకోమాక ఈ మాటలు చెప్పడం వెనకన్న ఉద్దేశం ఏమిటి ఏ కర్తవ్యంలో కానీ ఏ వ్యవహారంలో కానీ ఏ సదాచారంలో కానీ ఏ సాధనలో గాని అహాన్ని మిగుల్చుకోమాక అహాన్ని కనుక మిగుల్చుకున్నావంటే తప్పక అది పునః అఖండం కాస్త ఖండం అయిపోతుంది ఆ అఖండం నుంచి ఖండం ఎలా అవుతుంది అంటే అహంకార ప్రభావం చేత అవుతుంది అహం వృత్తి యొక్క ప్రభావం చేత అవుతుంది కాబట్టి భగవాన్ రమణులు ఏం చెప్తున్నారు నాయన అన్నిటికీ మూలమైన అహం సరిగా తెలుసుకో తెలుసుకుని దాని మూలమును అన్వేషిస్తే అది లేనిదని నిరూపితం అవుతుంది అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అవుతావు ఇక ఎప్పటికీ నీకు జీవభావం కలిగే అవకాశం లేదు పరబ్రహ్మ అనే నిర్ణయాన్ని పొందుతావు చదవకు బాహ్య జ్ఞానములు అక్కర్లేదు అన్నిటికీ జ్ఞానములు ఇచ్చే నాకు అంటే ఆత్మకు బ్రహ్మకు ఇతర జ్ఞానములు ఎలా వెరీ ఇంపార్టెంట్ అలెగ్జాండర్ గారు భూ భారతదేశానికి రాగానే హిమాలయ పర్వత సానువులలో సమాధినిష్ఠుడై ఉన్నటువంటి ఒక యోగిని దర్శించాడు ఆయన తన ప్రపంచ జైత్రయాత్ర గురించి అంతా కూడా ఏకరువు పెట్టాడు ఆయన చిదానంద స్వరూపుడు నవ్వుతూ ఉన్నాడు ఎందుకు నవ్వుతున్నాడో కనుక్కోమన్నాడు ఇన్ని విశేషాలు చెప్తూ ఉంటే ఇంత పరిజ్ఞానం చెప్తూ ఉంటే భూమండలం అంతా జయించడానికి కావలసిన సామర్థ్యం గురించి నేను నా గొప్పతనం గురించి చెప్తూ ఉంటే ఈయన ఏం నవ్వుతాడేంటి ఆయన దగ్గర కౌపీనంతప ఏదీ లేదు ఇంటి మీద కవుపోయినంతీ లేదు నాకేమో భూమండలం అంత సామ్రాజ్యం ఉంది నేను ఆనందంగా లేను కానీ ఆయన ఆనందంగా ఉన్నాడు ఆయన గమనించింది ఏమిటి ఆయన దగ్గర ఏమీ లేదు కానీ ఆయన ఆనందంగా ఉన్నాడు నా దగ్గర భూమండలం ఉంది కానీ నేను ఆనందంగా లేను ఇది అలెగ్జాండర్ గుర్తించినటువంటి విశేషం భారతదేశంలోకి రాగానే కాకపోతే ప్రస్తుతం భారతదేశంలో కూడా అలెగ్జాండర్లే ఎక్కువైపోయారు ఎందుకని వీళ్ళు కూడా ప్రపంచాన్ని జయించాలనుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా ప్రపంచాన్ని తామే గొప్పవారమని నిరూపించుకోవాలనుకుంటూ ఉంటారు మీరు కూడా అనేక రకాలుగా భూమి నాది అంటే భూమి పక్కన నవ్విందని అన్నిసార్లు చెప్పినా కూడా ప్రతివాడు భూమిని సముపార్జించడంలో సంపదను సముపార్జించడంలో విశేషమైన ప్రతిభా పాట అనుకుంటాడు అలెగ్జాండర్ కంటే మనం భూమిని ఏమైనా జయించామా సాధ్యపడదు కదా మూడు ఎకరాలు ఉన్నవాడు ముప్పై ఎకరాలు చేసేడండి సో అయితే ఏమైంది ప్రతి చోట మనం ఈ ప్రశ్న వేసుకోవాలన్నా వ్యవహార సదృశమైన బహిర్ముఖం యొక్క ప్రభావాన్ని మీద చూపెట్టినప్పుడల్లా సో వాట్ అయితే ఏమిట అన్న ప్రశ్న వేయాలనుకుంట అయితే ఏమిటా అని అడగంగానే ఏమైపోయింది అహం బదులైపోతుంది అయితే ఏమిటా అని మీరు బాగా అహం గట్టిగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగండి వాడు మేమైనా విరుచుకుపడతాడు ఎందుకు విరుచుకుపడతాడు నేనింత ఘనమైనటువంటి పనిని ఇంత విశేషమైనటువంటి పనిని నేను సాధిస్తే అయితే ఏమిటంటవా అంటాడు ఈశ్వరానుగ్రహమే లేకున్నా చైతన్యమే లేకున్నా బుద్ధి ఎందు స్ఫురణే కలగకున్నా కనీసం చిటికన వేలు కూడా కదల్చలేడు ఈ సత్యం బోధపడితే అప్పుడు ఆహం ఉండదు ఉదాహరణ చెప్తా మా అబ్బాయి బాగా కష్టపడి అమెరికాలో ఏదో సంవత్సరం సంవత్సర నరలో ఎంఎస్ పాస్ అయ్యాడు సరే ఈశ్వర అనుగ్రహంతో అబ్బాయి బాని చదివాడు బాగానే పూర్తి చేశాడు అని ఒకరికి చెప్పాను మీ అబ్బాయి నానా కష్టాలు పడి తిండి తిప్పలేక ఎక్కడో మరో చోటు దేశం కానీ దేశంలో ఉండి ఊరు కాని ఊరిలో ఉండి అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొని అంత ప్రతిభా పాఠవాలతో చదువుకుని అద్భుతంగా ఎంఎస్ పూర్తి చేస్తే క్రెడిట్ మీ అబ్బాయికి ఇవ్వవలసింది పోయి ఈశ్వరుడికి ఇస్తారేమిటండి అన్నారు ఇప్పుడు క్రెడిట్ ఈశ్వరుడికి ఇవ్వాలా అబ్బాయికి వ్యాలా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏబీసీడీలు కూడా రావు ఇది జీవిత సత్యం ఎంతోమంది నిరక్షరాస్యులుగా మానవులు ఎందుకు మిగిలిపోతున్నారు సమిష్టి మీద చూడాలన్నమాట ఎనిమిది వందల కోట్ల మానవులలో ఎంతో మంది నిరక్షరాశులుగానే ఉన్నారు ఎందుకని నిరక్షరాశులుగా ఉన్నారు ఈశ్వర అనుగ్రహం లేదు కాబట్టి ఈ జన్మలో అంతో ఎంతో చదవగలిగ